హరి ఓం గణానా గణపతి భవామే కవిం కవీనాముపమిశ్రమస్తమ జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సాదన శ్రీమహాగ్రాపత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరా ం భద్రం కన్నే భయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాంసూషేమదేవృతం జాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తిన స్తాక్ష్యో అరిష్ట స్వస్తి నో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి ప్రకృత్యాకాశవజ్ఞేయాే ధర్మా అనాదయ విద్య ని ఈ నాత్వాన్ని నిరాకరిస్తున్నారు ఇప్పుడు మనకి చుట్టూ చూసినప్పుడు అన్నీ భిన్న భిన్నంగా భాషిస్తాయి అంతేకాకుండా నేను నాకంటే భిన్నమైన జగత్తు అన్నట్టుగా భాషిస్తున్నాను అలాగే మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఈ అనుభవానికి కారణము వాస్తవంగా యథార్థంగా అవన్నీ భిన్న భిన్నంగా ఉండడము నాకంటే భిన్నంగా ఉండడము కాదు అది కారణం కాదు అది కారణం అనుకుంటారు ద్వైతులు అది కారణం కాదు ఈ భిన్న భిన్నంగా అవి వాటిలో అవి భిన్నంగా కనపడటము నాకంటే భిన్నంగా ఉన్నట్లు కనపడటము అలాంటి అనుభవం కలగడానికి కారణము మన మనస్సులో ఉండేటువంటి సంస్కారం మనస్సు ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని విడదీసి చూపించే ప్రయత్నాన్ని చేస్తుంది విడదీయుట ఒకసారి విడదీసిన తర్వాత పరస్పరము వైరుధ్యమును కల్పించుట డివైడ్ అండ్ అపోజ్ ఈ పని మనస్సు చేస్తూ ఉంటుంది మనస్సు ఆ విధంగా ఆ ఆ రకమైన సంస్కారానికి అలవాటు పడి ఇప్పుడు మీరు నేను చిన్న దృష్టాంతం చెప్తారు దృష్టాంతం అంటే నేను చెప్పే దృష్టాంతాలు లోకజ్ఞానానికి సంబంధించి ఉంటాయి నిత్య జీవితంలో కలిగే అనుభవాలు ఇప్పుడు పెళ్ళవుతూ ఉంటుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరూ జమవుతారు అక్కడ భజాలు భజంద్రిలు భోజనాలు హడావుడే ఉంటుంది అందరూ ఒకే పర్పస్ కోసం జాయిన్ అవుతారు అందరూ ఒకే రకం మనుషులు హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ వన్ దాంట్లో డిఫరెన్సెస్ ఏముండవు ఆల్ ఆర్ ఇన్సెక్యూర్ ఆల్ ఆర్ డిజైరింగ్ అండ్ అన్హ్యాపీ పీపుల్ దట్ ఈస్ హోర్ ఇట్ ఈస్ కానీ బాహ్యంగా ఎంత ఉల్లాసంగా ఎంత హడాీగా ఉన్నా ఇన్సైడ్ ఆల్ ఆర్ అన్హ్యాపీ డిజైరింగ్ అండ్ ఇన్సెక్యూర్ పీపుల్ ఎవరివేర్ ఇట్ ఈస్ లైక్ ద నిజానికి బాహ్యంలో గడబిడ ఎంత ఎక్కువ చేస్తే ఆంతరంలో వాళ్ళంత ల్యాకింగ్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరూ జమ పూర్తారు ఈ వివాహం పేరుతో జమ అవుతారు జమ అయిన తర్వాత అక్కడ మనందరం ఒకే రకం ఒకే పర్పస్ కోసం ఇక్కడ ఒకే బ్యానర్ కింద జాయిన్ అయ్యాము ఒకే గ్రూప్గా ఇక్కడ జాయిన్ అయ్యాము అనే ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోరు మగ ఆడ మగప పెళ్లివారు మగపెళ్లి వారిలో మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఆడపల్లి వారిలో మగపెళ్లి వాళ్ళు ఉంటారు మగ ఆడవాళ్ళు ఉంటారు ఈ మగ ఆడ అనేది పరమేశ్వరుడు సృష్టించిన సృష్టి అలా ఏడిసింది దానికి మనం ఏం చేస్తాం సృష్టి అలా ఉంది దీన్ని మనస్సు ఏం చేస్తుంది మగ ఆడ డివైడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు మగపల్లివారు వీళ్ళు ఆడపల్లివారు అని డివైడ్ చేసుకుంటారు ఫండమెంటల్ డివిజన్ ఇంకా ఆ డివిజన్ బేసిస్ మీద ఎంత రాగద్వేషాలు ఎంత సుఖ దుఃఖాలు నిర్మాణం అవుతాయి చెప్ప శక్యం కాదు ఈ డివిజన్ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు పెట్టాడా డివిజను అది లే వాస్తవంగా ఉందా హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ ఆల్ ద సేమ్ ఇంకా మగపెళ్లి వారికి హ్యూమన్ కాన్షియస్నెస్ భిన్నంగాను ఆడపల్లి వారికి హ్యూమన్ కాన్షియస్నెస్ భిన్నంగానూ ఉండదు జస్ట్ ద సేమ్ అయినా కూడా ఇట్ ఈస్ ది మైండ్ విచ్ డివైడ్స్ మైండ్ అలా పనిచేస్తుంది సో ఆ మనస్సు యొక్క బేసిస్ మీద అనుభవానికి వస్తూ ఉండేటువంటి డివిజన్ ఏదైతే ఉన్నదో అదే యథార్థము అని అందరూ అనుకుంటారు సామాన్య జనం అలాగే అనుకుంటారు మనం కూడా అలాగే అనుకుంటాం ఎందుకంటే అలా అనుభవానికి వస్తుంది అలాగే అనుకుంటాం కానీ ఈ మనకి అనుభవానికి వచ్చేదే సత్యము అని చెప్పేవాళ్ళు ఈ వచ్చే అనుభవాన్ని ఈ అసత్యాన్ని వాళ్ళు ఫిలాసఫైజ్ చేసి అది ఈ ద్వైతా ఫిలాసఫీ చేసే పని ఏమిటంటే అందరూ సామాన్య జనులందరికీ అజ్ఞాన కారణంగా అనుభవానికి వస్తూ ఉండేటువంటి నానాత్వాన్ని వాళ్ళు ఫిలాసఫైజ్ చేస్తారు దానికి ఒక సిద్ధాంతము అనే రంగుని పులిమి దానికొక పీఠం వేసి ఆ పీఠం మీద కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టడంలో ఒకప్పుడు ఒక సిన్సియర్ బిలీఫ్ ఉండొచ్చు ఇట్ ఆఫెన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ రకంగా ఆ సిద్ధాంతాన్ని నిలబెట్టడంలో వాళ్ళ స్వార్థం కూడా ఇందులో ఉంటుంది వ్యక్తిగత ప్రయోజనము సాంసారిక ప్రయోజనమే తప్ప ఇంకా వేరే కూడా ఉంటాయి కానీ ఈ ఈ విధంగా అనుభవానికి వచ్చేటువంటి నానాత్మంతా ఏదైతే కలదో ఇది మిథ్య ఇది అసత్యము అని శాస్త్రం చెప్తూ ఉంటుంది స్నేహ నానాస్తి కించన అదే అభిప్రాయాన్ని ఇక్కడ నానాత్వం తాం క్వచన కించన న విద్యతే అనే రెండో వాక్యం ఈ భావములకు ఈ విభిన్నములైన పదార్థములకు నానాత్వం అనేది మనకు అనుభవానికి వస్తుంది కదా అది ఏ లవలేశమైనా కూడా లేదు కించన న ఎక్కడైనా లేదు ఎప్పుడైనా లేదు క్వచన సో నేహనానాస్తి కించన అనే ఉపనిషద్వాక్యాన్ని అక్కడ ఆయన ఉటంకిస్తూ ఆ కార్యక్రమం చెప్పినారు దీన్ని మనం పరిశీలనగా మనం చూసాము దాని భాష్యకారుల వచనాన్ని చూస్తూ ఉన్నాం అందాము బహువచనకృత భేదాశంకా నిరాకర్మన్ ఆహా అంతవరకు వచ్చాము క్వచన కించన కించిత్ అణుమాత్రమీ క్వచన వేరే వ్యాఖ్యానం లేదు ఎక్కడైనా ఎప్పుడైనా కించనా అంటే కించిత్ కించిత్ అనేది సంస్కృతంలో తరచుగా వాడే పదం కించనా అనేది అంత తరచుగా వాడరు అందుకోసం కించనాకి కించిత్ అర్థం దానికి అర్థం ఏమిటంటే అణుమాత్రమీ లవలేశమైనా కూడా నానాత్మము అంటే భేదము అని అర్థము లవలేశమైనా కూడా లేదు అణుమాత్రమీ లవలేశమైనా కూడా లేదు ఇక్కడ టీకాకారులు ఏమంటున్నాడు అంటే ఘటపటాదీనాంహి అత్యంత నానాత్వం పారస్పరిక భేద అలాంటి నానాత్వం ఏం లేదు ఇప్పుడు ఘటము పటము ఉందనుకోండి ఘటం ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చింది పటం ఎక్కడి నుంచి వచ్చింది అది మట్టి నుంచే వచ్చింది అది మట్టి నుంచే వచ్చింది ఇటు వచ్చి కొంచెం రూపు మట్టిని తీసుకుని పిసికి ఘటం చేస్తే ఘటమైంది మట్టిని తీసుకుని దున్ని దాంట్లో విత్తు వేసి మొక్క వచ్చాక పత్తి వచ్చితే ఆ పత్తి వస్త్రం అని అంతా మట్టి మట్టి తప్పింకేమి అంతా పృథివీ వికారమే ఎవరిథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ పృథివీ కాబట్టి ఘటపటములలో రూపంలో భేదముంది నామంలో భేదముంది కానీ ఆత్యంతిక భేదం అంటే ఇన్ ఎ సెన్స్ లేదు ఘటపటాదు అయింది కూడా సో అనుమాత్రమైనా కూడా భేదము లేదు అంటే దీనికై నేను మొన్న మీకు చెప్పాను థింగ్స్ అంటే పదార్థములు ప్రాణులు మనుష్యులు వాళ్ళు డిఫరెంటే కానీ సపరేట్ కాదు అంటే భిన్న భిన్నంగా బాహ్యం మందు భిన్న భిన్నంగా ఉన్నట్లు కనబడినా ఆంతరంలో ఇన్ ఎ సెన్స్ ఏమీ ఉండరు అంతా సమానంగానే ఉంటారు ఇది ఎలాగంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి లేదా అసెంబ్లీకి వెళ్ళారనుకోండి ఓ యాభై పక్షాలు కనపడతాయి అక్కడ యాభై పార్టీలు కనపడతాయి యాభై పార్టీలు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ అని న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళు లెక్కలకి వెళ్ళిస్తారు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కూర్చునే సీట్స్ అరేంజ్మెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నట్టుగా పెడతారు కానీ అర్థం డిఫరెంట్ వాళ్ళు స్థూలంగా భిన్నంగా భాషించిన సూక్ష్మంగా చూసినట్లయితే అందరూ ఒకే మూస ఒకే ముద్ద ఏమీ డిఫరెన్స్ అందరూ ఒకటే పొలిటికల్ ఇంట్రెస్ట్ పార్టీ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ తప్ప ప్రజల ఇంట్రెస్ట్ అనేది ఎక్కడా ఏ కూశానా ఉండదు జరిగి అన్ని పార్టీలు ఉంటాయి దీనికి ఎక్సెప్షనే ఇంచుమించుగా ఎక్సెప్షనే లేదని అనిపిస్తుంది ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సెపరేట్ వాస్తవం ఏమంటే ప్రకృతి ఒక్కటియే ప్రకృతిలో మీకు అనేక భేదాలు భాషిస్తాయి ఇది చెట్టు ఇది పుట్ట అంటూ అనేకంగా భాషిస్తాయి కానీ అవన్నీ ఒకటే సపరేట్ ఏమీ కాదు దీనికి చాలా అందమైన ఎగ్జాంపుల్ నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ సౌత్ పోల్ డిఫరెంట్ ఉంటాయి కానీ సపరేట్ ఏమీ కాదు ఒకే మ్యాగ్నెట్ జియోగ్రాఫిక్ నార్త్ పోల్ సౌత్ పోల్ కూడా అంతే డిఫరెంట్ ఉంటాయి కానీ సపరేట్ ఏమీ కాదు ఒకే ఎర్త్ అలా కానీ నార్త్ పోల్ అని అక్కడ అలాగే వద్దో ఒకటి అక్కడ పెట్టి ఉండదు సేమ్ ఎర్త్ తర్వాత ఎలక్ట్రిసిటీ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని భిన్నంగా అనిపిస్తాయి కానీ సేమ్ ఎలక్ట్రిసిటీ రెండు రెండుకి దృష్టాంతాలు అనేకం దృష్టాంతం కావాలంటే తరంగములు కెరటములు బుడగలు నురుగు ఇవన్నీ భిన్న భిన్నములు ఇన్నీ ఒకటేనండి దే అపియర్ డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సపరేట్ హౌ దే ఆర్ సపరేట్ దే ఆర్ ఆల్ ద సేమ్ వాటర్ కాబట్టి ఈ డిఫరెన్సెస్ అన్నవి యథార్థం కాదు స్నేహ నానాస్తి కించన నేషాం నీతే నానాత్వమితి నానాత్వం అనేది వాస్తవంగా లేదు ఇప్పుడు ఏక అని ఒకటొడు ఏక అని ఒకే జీవుడు ఒకే పురుషుడు ఇంతమంది పురుషులు లేరు మరి వీళ్ళందరూ ఎవరు ఈ తలకాయలన్నీ ఆ పురుషుడు తలకాయలే సహస్రశీరుష పురుష ఈ కళ్ళన్నీ మీ కళ్ళు నా కళ్ళు క్షీమకళ్ళు దోమకళ్ళు అందరి నేత్రములు ఆపురుషుడు నేత్రములే సహస్రాక్ష అన్ని ప్రాణుల కాళ్ళు వంద కాళ్ళ జర్రితో సహా జర్రికి వంద కాళ్ళు ఉంటాయి శతపాత్ అని అంటారు జర్రో చెప్తే మరొకటో మొత్తానికి వంద కాళ్ళు ఉంటాయి దానికి దీనికి కొంచెం స్వామీజీ ఒక జోక్ చెప్తూ ఉంటారు చెప్తున్నారు పాఠానికి సంబంధం లేదు అయినా ఆయన చెప్పి జోకులు ఇలా ఉంటాయి సుభాని చెప్పడం కోసం దీన్ని చెప్తున్నాడు ఒక ఒక జర్రిని పెంచుకున్నాడు అందరూ కుక్కని పిల్లిని పెంచుకున్నట్టుగానే అందులో జర్రిని పెంచుకున్నాడు జర్రి అతనికి పెట్ట అనమాట పెట్ట యానిమల్ కొన్ని పెద్ద జర్ చెప్పిన కొన్ని చేసి పెడుతుంటుంది ఒకసారి బయటకు వెళ్ళి న్యూస్ పేపర్ తెచ్చిపెట్టమని చెప్పాడు చెప్పి పదిహేను నిమిషాల తర్వాత తెచ్చేవా న్యూస్ పేపరు అని అడిగాడు అడిగే ఇంకా లేదు వెళ్ళ వెళ్ళడానికి తయారీ అవుతున్నాను ఏమిటి ఇంతసేపు ఏం చేస్తున్నావు అంటే షూస్ తొడుక్కుంటున్నాను చెప్పి బూట్లో వేసుకుంటున్నాను అని చెప్తుంది అది సంఘటన అది బూట్లు వేసుకుని ఎప్పుడు వెళ్ళారు అది స్వామీజీ చెప్పారండి ఎనీవే సో ఏక జీవపాదము ఒకే సహస్రపాత ఎన్ని పాదములైతే ఈ సృష్టిలో ఉన్నాయో ఆ పాదములు పాదములు అంటే నడిచేటువంటి సామర్థ్యం కలిగిన అవయవములు అవన్నీ ఆ పురుషుడివే సహస్రాక్ష సహస్రపాత సభూమి విశ్వతో మృత్వా ఆయనని భూమండలాన్నంతని పూర్తిగా వ్యాపించి ఉన్నాడు అక్కడితో అయిపోయాడా ఇంకా ఉన్నా కానీ ఇంకా ఉన్నాడు అత్యతిష్ట దశాంకులం ఇంకా పైన కూడా ఉన్నాడు మరి ఈ సర్వము పురుషుడే పురుష ఏ సర్వం ఈ సర్వము పురుషుడే వర్తమాన కాలంలో సర్వము మాత్రమే కాకుండా యద్భూతం యభవ్యం ఏది ఉండేనో ఏది ఉండబోతోందో ఇదంతా కూడా పురుషుడే హుతా అమృతత్వ శేషాన ఆ పురుషుడు అమృతత్వమునకు ఈశానుడు అంటే ఈ విధంగా పురుష సూక్తం చెప్తున్నాను పురుష సూక్త యొక్క సిద్ధాంతం ఏంటంటే ఒకే పురుషుడు ఇంతమంది పురుషులు లేరు అంటే ఒకే ప్రాణి కాబట్టి ఇప్పుడు లేదండి నేను సర్వము నుంచి విడివడి ఉన్నాను సెపరేట్గా ఉన్నాను ఆ దేవుడి కంటే ఈ జగత్తు కంటే నేను సెపరేట్గా ఉన్నాను అని వ్యక్తి యొక్క కల్పన వాస్తవంగా మీరు సపరేట్గా ఎలా ఉంటారు మీరు కాలంలో భాగంగా ఉన్నారా లేదా యు ఎగ్జిస్ట్ ఇన్ టైమ్ వితౌట్ టైం కెన్ యూ ఎగ్జిస్ట్ యు ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్ సో వెన్ యు ఎగ్జిస్ట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ యు ఎగ్జిస్ట్ ఇన్ దట్ పురుష యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ దట్ పురుష ఇప్పుడు మీ చెయ్యి కాలు వచ్చి మేము సపరేట్గా ఉన్నాము అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు చెవిరు మేము సపరేట్ కళ్ళు మేము సపరేట్ అని మొదలుపెట్టి అప్పుడప్పుడు స్ట్రైక్ చేసేయనుకోండి మీరు అంగీకరిస్తారా దానికి అంగీకరించరు అప్పుడు ఏమని చెప్తారు నో షటప్ యు ఆర్ నాట్ సపరేట్ సేమ్ వే మనందరం కూడా ఆ క్రియేటర్లో ఆ యకజీవుడు అంటే హిరణ్య ఆ హిరణ్య గర్భుల్లో అంతర్గతంగానే ఉంటాం నేమన్ ఫామ్ని పట్టుకుని అదే సత్యం అనుకుని మనం సెపరేట్నెస్ని భావన చేస్తున్నాం తప్పిస్తే ద యూనివర్సల్ ఆ ఏకజీవుడు ఆ హిరణ్య ఆ యూనివర్సల్ పురుష కాస్మిక్ పర్సన్ అంటారు ఇంక్లూడ్స్ ఆల్ పర్సన్స్ కాబట్టి ఈ భేద దృష్టి ఏదైతే కలదో అది చాలా ఎక్కడా కూడా నానాత్మం అనేది లేదు ఈ దృష్టి చాలా చాలా గొప్ప దృష్టి మహాత్ముడు అనే పదం మీరు వింటారు మహాత్ముడు అంటే పెద్ద ఆత్మగలవాడు అంటే అర్థం అందరినీ తనలో ఇముచ్చుకున్న ఆత్మగలవాడు ఎవడు సెపరేట్ కాదు ఎవడు శత్రువు కాదు ఎవడు విరోధి లేదు అందరూ ఆత్మస్వరూపులే అనేవాడిని మహాత్ముడు ఉంటాను ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కడో ఒకటి రెండు లిరిక్స్ లిరిక్స్ అంటే తెలుసు కదా మీకు గీతములు చూశాను నేను నోట్ చేసి పెట్టాను ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే స్వామి రామతీర్థం నుంచి వచ్చాయి ఈ లిరిక్స్ ద ద రూట్ ఆఫ్ థింగ్స్ present past and future ippudu chepparu adbhutam ichcha bhangyam alage modulainda getham the word the root of things present past and future the word father and mother the word masculine the word feminine hail one root of the world hail center of things Unity of Divine Members. Ano oka getam. Ramatayartha. Inko hata. Thou art what produces. Thou art what is produced. Ande karnamu nive, karyamu nive. Thou art what enlightens. Thou art what is enlightened. Ande guru nive, shishudamu nive. Thou art what appears. Thou art what appears. ద ఆర్ట్ వాట్ ఈజ్ హిడెన్ అంటే నామరూపములు నీవే తత్వము నీవే నీకంటే భిన్నంగా ఏది లేదు ఇంకొకటి ఇటువంటి నానాత్వము కాకుండా ఏకత్వ దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ భేద దృష్టిని పురస్కరించుకుని వచ్చేటువంటి మిత్రశత్రు భే భావము ఇత్యాదులకు తావు ఉండదు అది మనస్సులో పెట్టుకున్న ఆయన అంటారు నో జెలసీ నో i am dearest of the dear no sin no sorrow nuguna nenu paapi ni sin undi paapa undi analla antha koddu ukke 10 saarlu paapam paapam paapam antha koddu adhi aa paapa drushti asala religion anagane paapa drushtito praarambham avuthi anni religions lo lage undayi emu exception anile kanapadadu konnintlo కొంచెం కొంచెం బాగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది పాపం మీద క్రిస్టియానిటీలో సిన్ మీద ఫోకస్ ఎక్కువ మన కర్మకాండలో కూడా సిన్ మీద ఫోకస్ ఎక్కువ నేను తక్కువేమి కాదు క్రిస్టియానిటీలో ఓ ధోరణలో నడుస్తుంది మన కర్మకాండలో ఇంకో ధోరణలో ఎప్పటికీ పాప దృష్టే నేను పాపం చేశాను పాపం చేశాను పాపం చేశాను పొద్దున్న పాపం చేశాను మధ్యాహ్నం పాపం చేశాను రాత్రి పాపం చేశాను ఎంతో అలా that a very happy thing eh? no sin no sorrow no past no tomorrow no rival no foe no injury no woe woe ante dukkha nothing could harm me nothing elaughts me the soul of all the sweetest to self i am rama రావణ అని ఆయన రామతీర్థం కాదు అటువంటి ఏకత్వాన్ని ఈ శ్లోకంలో దౌడపదాచార్యులు ప్రతిపాదన మంచి మంచిది బుద్ధా ప్రకృత్యై సర్వే ధర్మా సునిశ్చిత ఎవతి క్షాంతి సోమృతవాయ కల్పతే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేర్స్ సో ఆదిబుద్ధా అంటే బుద్ధిస్ ఎక్స్ప్రెషన్ అదే ఆ పదంలోనే ఆ బుద్ధి బుద్ధా అని ఆదిబుద్ధుడు అని ఇప్పుడు మీకు ఆది అనే పదం కొన్ని ఎక్స్ప ఆదివాసీ అంటారు అంటే తొలి నుంచి మకా నివాసం చేసిన వాళ్ళు ఆదివాసీ అంటారు సో ఈ ఆదివాసీ అన్నది మనకి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ కన షెడ్యూల్ ట్రైబ్స్లో కనపడుతుంది ఆదివాసీ అని అలాగే బుద్ధులలో కూడా ఆదిబుద్ధ అంటే బై బర్త్ బుద్ధాసం అలాగ వాళ్ళ ఒక బిలీఫ్ ఉంది కర్మపా అంటారు వాళ్ళు చెప్తారు ఈ కర్మపాయో లేకపోతే లామా ఈ లామా అని ఆయన పలానా చోట పుట్టాడు అని చెప్తారు అక్కడ ఓ గ్రామం పేరు చెప్తారు ఆ టిబెట్లో ఎక్కడో ఈ గ్రామాలు ఎక్కడెక్కడో మూలమూల గ్రామాలు టిబెట్ అంతా చాలా ఐసోలేటెడ్గా ఉంటుంది అంతా అడ అంతా సో ఆ గ్రామానికి వెళ్తా వెళ్తే అక్కడ ఫ్యామిలీ ఉంది తూర్పు దిక్కులో ఫలానా ఇన్ని మైళ్ళ దూరంలో ఫ్యామిలీ ఉంది వెళ్తే ఓ ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఏదో మొత్తాన్ని ఇటు అటుగా ఆ గ్రామంలో ఏదో ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకు మూడేళ్ల కుర్రాడు ఉన్నాడు ఉంటాడు ఒకడు అలాంటి ఫ్యామిలీ ఒకటి ఉంటుంది ఆ కుర్రాడే ఆదిబుద్ధుడు అని చెప్తా చెప్తే వీళ్ళు పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోతారు పెద్ద సరంజామాతో పాటుగా అంటే పళ్ళకి ఛత్రం చామరం తర్వాత ఒక పెద్ద సింహాసనం ఇవన్నీ బుధాన్ని నేర్చుకుని అక్కడికి కొట్టుకుపోతారు అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీతో చెప్తారు మీ లామా అని చెప్తారు చెప్తే ఆ ఫ్యామిలీ వాళ్ళు కనుక అమాయకులు అయితే ఆ ఎంత అదృష్టం మా కుర్రాడు లామాగా వాళ్ళు అనుకుంటారు అటు చిన్నపిల్లాడు వాడికి ఏంటృష్ణ ఉంది వాడిని లామా అని వాడిని ఎత్తిమీద కిరీటం పెడతారు వాడికి ఆట వస్తువు కింద కూడా పనికిరాదా తెలియటం అంతకంటే ఏదైనా బొమ్మేస్తే ఆడుకుంటాడు వాడిని లామా అంటారు ఇంకా అక్కడి నుంచి వాడిని గ్రూమ్ చేస్తూ ఉంటారు వాడు ఆదిబుద్ధులు అని ఆ రకంగా ఇది ఈ సాయిబాబా దగ్గర కూడా వచ్చిందది ఉత్తపర్తి బాబా గారి దగ్గర కూడా ఆయన జీవించి ఉండగా ఇలాంటిది నేను ఎరగను ఇలాంటిది లేదేమో అనుకుంటున్నాను ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఎవడో పెట్టాడు సాయి ఏవో ఎగ్జక్యూవ్స్ పెడతారు ప్రేమ సాయి ప్రేమ సాయి అంటే అంటే ఈజ్ ఎ డిఫరెంట్ సాయి అనమాట ప్రేమ సాయి అంటే ఈజ్ ఎ డిఫరెంట్ సాయి ధర్మ సాయి ప్రేమ సాయి ఈ ప్రేమ సాయి కర్ణాటకలో పుడతాడు అది ఏం వై కర్ణాటక వైనాట్ తమిళనాడు నోనో కర్ణాటకలో పుడతాడు ఫలానో పుడతాడు ఇంకా వాళ్ళందరూ మా గ్రామంలో పుట్టబోతున్నాడనో ఏదో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ లోపల ఇంకొక ఆయన అనంతపురంలో నేనే పుట్టేశాను ప్రేమసాయిని నేనే ఒక ఆయన ఆల్రెడీ పుట్టాను ఆయన వయసు చూస్తే పది ఇరవై ఏళ్ళు పదికేళ్ళు ఉన్నాయి అదేవిటి బాబాగారు ఉండగానే ఇలా పుడతాడు అని మళ్ళీ ఒక కాంట్రవర్సీ దీని మీద విద్వాంసుల చర్చలు సమాధానాలు ప్రశ్నలు ప్రతి ప్రత్యుత్తరాలు పాండిత్యం కుల ఇది పాండించం దాంట్లో ఏమిటి చర్చిస్తావు నువ్వు చర్చించడానికి అంశం ఏముంది అక్కడ సో ఇలాగా లోకంలో ఇలాంటివి ఏమేమో చేస్తూ ఉంటాం బట్ ఈయనంటున్నారు చూడండి మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రేమశాయిలే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆదిబుద్ధులే మేము ఎప్పుడు ఆదిబుద్ధులేవండి అని మనందరం ఆశ్చర్యపడచ్చు మీరు స్వభావము చేతనే బై యువర్ వెరీ నేచర్ మీరు ఆదిబుద్ధులు ఆదిబుద్ధ ప్రకృత్యవ ఎవరు ఆది బుద్ధులు స్వభావము చేతనే లేక స్వరూపము చేతనే ఆది బుద్ధులు ఆది బుద్ధులంటే బుద్ధ టు బిగిన్ విత్ ఎన్లైటెండ్ టు బిగిన్ విత్ టు బిగిన్ విత్ యుఆర్ ఎన్లైటెండ్ ఎవళ్ళు వీళ్ళందరూ సర్వే ధర్మా ధర్మా అంటే జీవులు ఈ శోకాళ్ళు జీవులు అందరూ కూడా టు బిగిన్ విత్ వాళ్ళందరూ కూడా ఎన్లైటెండ్ అందరూ కూడా జ్ఞానస్వరూపులే ఆత్మస్వరూపులే కాదండి మేము అలా కాదు మేము ఎప్పుడు జ్ఞానం మేమందరం జ్ఞానులు సామాన్యులం సంసారులు అని అంటారు సాధారణంగా సంసారి ఆ జ్ఞానాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే అజ్ఞానంలో ఉంటే ఇల్లు వాకిలి భార్య పిల్లలు అన్నీ ఉంటాయి అజ్ఞానం లేకపోతే కాబట్టి ఇదంతా లేకుండా అయిపోతుందేమో అని ఒక బెంగ ఉంటుంది అని చెప్ప అలాగ నిజానికి ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ అయినా కూడా ఎవరు ఎవర ఇన్సెక్యూరిటీ వాళ్ళది అదొకటి తర్వాత అజ్ఞానంలో ఒక పిక్యూలియన్ జాయ్ ఉంటుంది ప్లెషర్ ఉంటుంది చీకట్లో కూర్చున్న వాడికి వెలుతురులోకి రావడానికి భయం కలుగుతుంది ఒక్కసారిగా వెలుతురులోకి వస్తే చాలా కాలం చీకట్లో కూర్చుని నీకు కళ్ళు జిటేలు మంటాయి నువ్వు మంట కూడా కొడతాయి ఆ విధంగా కొంత సమస్య ఉంటుంది అంచేతను పీపుల్ ఫైండ్ సమ్ జాయ్ ఆర్ ప్లెషర్ పిక్యూలియర్ ప్లెషర్ ఇన్ని అజ్ఞానం ఈ పరిస్థితి దుఃఖంలో కూడా ఉంటుంది కొంతమంది దుఃఖిస్తూ ఉంటారు ఆ దుఃఖానికి అలవాటు పడిపోయి ఇంకా చాలా పోయా ఆపంటే వాడు ఆపడం దుఃఖిస్తూ ఉంటాడు ఎందుకంటే అది ఒక అలవాటు అవుతుంది ఏదో కొంత దుఃఖించకపోతే ఆ పూట కొంత పని చేసినట్టు అనిపిడతారు ఏదో కొంతసేపు దుఃఖించేస్తే ఆ తర్వాత కొంచెం టిఫిన్ కాఫీ తాగి అవకాశంగా మితామని చేసుకోవచ్చు ఒక అలవాటు కింద అయిపోతుంది నిజంగా అలా దుఃఖించేస్తూ ఉంటారు వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి ఎందుకు ఈ నేను ఈ దుఃఖమంతా అవసరమా ఇదంతా యథార్థమా మనం ఎవరికోసం దుఃఖిస్తున్నామో వాళ్ళకిది వాళ్ళ మీద ఇది ప్రేమే నా దీనికి ఉన్న విలువెంత అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటే పూర్తుందా వాళ్ళ ప్రశ్న వేసుకోరు ఆ దుఃఖంలో ఒకంత ఒకంత నే కలిగి ఉంటారు ఇది ఇదో సైకాలజీ చిన్నపిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో అందరూ ఆ పిల్లవాడిని ఆ శిశువుని చాలా ప్రేమగా చూస్తారు జ్వరం వచ్చినప్పుడు వాడికి జ్వరం రాదు మామూలుగా అయితే పాతకాలపు కుటుంబాల్లో పెద్ద కుటుంబాల్లో ఆరోగ్యంగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఎవళ్ళు పట్టించుకోరు ఎలా రెండర్లా వచ్చిపోయినా చేసి పొండవతలు కానీ అలా పిలుస్తారు తప్ప పేరు పెట్టి పిలవరు చాలా కొసరి కొసరి వడ్డించరు ఎలా తినేసారా ఇంకా లేవండి వాటికి చాలని అలాగే అందరినీ గ్రూప్ కింద ట్రీట్ చేస్తారు తప్ప పని ప్రేమగా చూడదు ఈ లోపల ఒకరికి జ్వరం వస్తుంది జ్వరం వచ్చేప్పటికీ మొత్తం ఇంట్లో ఉండే పెద్దల ప్రేమంతా ఒక్కడి మీద ఉంటుంది మిగతా వాళ్ళని కట్టడి చేసేసి వాడు ఒక్కడి మీద అందరూ వాడికే వాడికి ఆహారం పెట్టేప్పుడు అందరూ చాలా ప్రేమ చూపిస్తారు దాంతో ఆ పిల్లవాడి సైకాలజీలో ఎలా నిర్మాణం అవుతుందంటే జ్వరం వచ్చినట్లయితే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అనే ఒక సైకిలో అలా నిర్మాణం అవుతుంది నిర్మాణమయ్యి వాడికి భవిష్యత్తులో మళ్ళీ ఆ కారణంగా మళ్ళీ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ మైండ్ అన్కాన్షియస్లో దట్ లవ్ ఫర్ అటెన్షన్ ఉంటుంది అన్కాన్షియస్లో ఉంటుంది వాడికి తెలియకుండానే వాడికి మళ్ళీ జ్వరం వస్తే బాగుంటుంది మళ్ళీ వీళ్ళందరూ నా మీద ప్రేమ చూపిస్తారు అనే భావన కలుగుతుంది ఆ కారణంగా వాడికి మళ్ళీ జ్వరం వచ్చినా మీరు ఆశ్చర్యపడక్క సో ఈ విధంగా దుఃఖంలో కూడా ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి మీరు దుఃఖంలో ఉన్నారనుకోండి అందరూ కూడా సింపతి చూపిస్తారు పెద్దవాళ్ళు అయినా కూడా ఆ చైల్డ్ లెస్నెస్ పోదు ఇంకా సింపతి కోసమని దుఃఖిస్తూ ఉంటే సింపతి చూపిస్తారు దుఃఖించకుండా మీరు పైలా పచ్చేసి ఎవడు మీ గురించి పట్టించుకోరు ఆ దుఃఖానికి అలవాటు పడతారు సింపతి కోసమని వాళ్ళకి తెలియకుండా సో ఈ విధంగా దుఃఖాన్ని తర్వాత ఇతరములైన దోషాలని మీ అందు మీరు అధ్యారోపణం చేసుకుని కూర్చున్నారు తప్ప వాస్తవంలో మీరు ఆదిబుద్ధులు ఆదిబుద్ధా ప్రకృత్యవ సర్వే ఇది ఎలాగంటే ఒక మహారాజు ఉన్నాడు ఆయన నిద్రపోయాడు నిద్రలో కలగన్నాడు ఆ కళలో ఒక బిచ్చగాడుగా తనను ఆయన భావించుకున్నాడు సో నేను బిచ్చవాడిని బిచ్చగాడిని బిచ్చగాడిని అని ఆయన అనుకుంటున్నాడు ఆయన బిచ్చగాడు అయిపోతాడా లేక మహారాజుగానే మిగిలి ఉంటాడా మహారాజుగానే మిగిలి ఉంటాడు బిచ్చగాడు అయిపోడు అజ్ఞానం కారణంగా స్వప్నంలో నేను బిచ్చగాడిని అని ఆయన తలపోసుకున్నా కూడా ఆయన మహారాజుగానే మిగిలి ఉంటాడు ఆయన మహారాజ స్థానానికి నేను బిచ్చగాడిని అని కంటున్న కళ అడ్డొస్తుందా అడ్డు దా ఎందుకంటే ఇప్పుడు నేను బిచ్చగాడిని అని అనుకుంటున్నాడే కానీ టు బిగిన్ విత్ వాట్ ఈజ్ హీ మహారాజా టు బిగిన్ విత్ అంటే ఇప్పుడు బిచ్చగాడిని అని ఆరంభం నుంచి కూడా తొలి నుంచి కూడా అతను మహారాజే అతనైతే బిచ్చగాడు కాకుండా మహారాజస్థానాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి ఏమి ఎఫర్ట్ చేయాలి ఏమి ప్రయత్నం చేయాలి సైన్యాన్ని సమీకరించి ఎవరితోటనా యుద్ధం చేయాలా ఏమన్నానా ఏమీ అక్కర్లా అతను ఏం చేయాల్సి ఉంటుందంటే తన లోపల నుండి హృదయం నుండి ఒక శక్తిని పైకి తెచ్చుకుని ఒక శక్తిని పైకి తెచ్చుకోవాలి సందేహాలను అన్నిటినీ కూడా ఆ శక్తితో పటాపంచలు చేసేసి తర్వాత మైండ్లో ఉండే బలహీనతలన్నింటినీ కూడా ఆ శక్తితోటి పటాపంచలు చేసి పారేసి తన స్వరూపంలో తాను నిలబడి నేను మహారాజుని అని ఆయన అనుకోవాలంతే ఆయన అలా నిశ్చయం చేసుకోవాలి అప్పుడు ఆ కళ ఏదైతే కన్నాడో నేను ఆ కళ యొక్క ప్రభావం కూడా ఎగిరి చక్కపోతుంది మేఘ మేఘము గాలి బీచితే పోయినట్టుగా పోతుంది అతను తన స్వరూపంలో అదే నేను మహారాజును అని నిలిచి మనం కూడా సరిగ్గా అదే విధంగా చేయాల్సి ఉంటుంది నాయందు ఈ బలహీనతలు ఈ దుఃఖాలు ఈ దోషాలు ఈ పాపాలు ఏమీ లేవు నేను శుద్ధ ఆత్మస్వరూపుడను అని తెలుసుకుని దట్ ఈస్ వాట్ యు ఆర్ ఈ బలహీనతలు ఈ దోషాలు ఈ పరిచ్ఛేదాలు ఇవన్నీ కూడా మనము ఒక కలగంటూ ఉన్నాము అజ్ఞానం చేత అవన్నీ ఆరోపించుకుంటూ ఒక స్వప్నాన్ని చూస్తూ ఉన్నాము ఆ స్వప్నానికి మనం జాగ్రత్త పేరు పెట్టినా అది వాస్తవంగా స్వప్నమే అది యథార్థం కాదు మన స్వరూపంలోకి మనం నిద్రలేవాలి నిద్రలేచి మన స్వరూపాన్ని మనం ఓనప్ చేయాలి అంటారు యు హెవ్ దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ అని ఓనప్ చేసి తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి తప్ప దీంట్లో కొత్తగా సాధించాల్సింది సంపాదించాల్సింది తయారవ్వాల్సింది ఏమీ లేదు సో ఆదిబుద్ధ ప్రకృత్యవ సర్వే ధర్మా అందరూ కూడా ఆదిబుద్ధులే సునిశ్చిత ఏమీ సందేహం అనేది లేదు సునిశ్చిత అంటే నిత్య విజ్ఞప్తి రూపా సర్వకాలముల ఎందు కూడా అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నిటి కూడా శుద్ధ చైతన్య స్వరూపులుగానే అందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఆదిబుద్ధులే భాష్యకారులు ఏమరుతున్నాము అవతారిక జ్ఞేయతాపి ధర్మాణం సంవృత్యైవర ఇప్పుడు ధర్మం అంటే జీవుడు ఓ జీవుడా నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు జ్ఞేయం విజ్ఞేయం అని చెప్పారు కదా పరమాత్మను తెలుసుకోవాలి జ్ఞానం జ్ఞేయం చె విజ్ఞేయం అని చెప్పారు కదా ఆ తెలుసుకోవాలి తెలుసుకోదగిన తత్వము అని నీవు నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు నేను నా స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే దానికోసం ఎటువంటి కొత్త ప్రయత్నం నేనేం చేయాలి అంటే ఏ ప్రయత్నము చేయక్కర్లేదు నన్ను నేను తెలుసుకునే ఉన్నాను ఆల్రెడీ తెలుసుకుంటూనే ఉన్నాను కొత్తగా తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు మరైతే జ్ఞేయము అని ఎందుకు చెప్తున్నారు తెలుసుకోవాలి అని చెప్తున్నారు అంటే అజఃకల్పిత సంవృత్యా అని చెప్పినట్టుగానే ఈ జ్ఞేయత్వం కూడా ఆత్మను తెలియవలెను అనే తెలియవల తెలియబడుట అనేది కూడా కల్పిత సంవృత్తి కారణంగానే చెప్పారు అంటే ఆత్మయందు ఒక కప్పివేయుట ఒక అజ్ఞానపు తెర ఉన్నది ఈ తెర కల్పితమే కల్పితమైన తెరయే ఆ కల్పితమైన తెరను తొలగించటే అవసరము అంతే ఆ దృష్టితో జ్ఞేయము చెప్తున్నారు తప్ప మీ స్వరూపము మీకు ఇంతకు తెలియదని ఈ మీరు కొత్తగా తెలుసుకోవాలని కూడా కాదు అనే విషయాన్ని ఈ శ్లోకము చెప్తోంది జ్ఞేయతాపి ధర్మాణం సంవృత్య సంవత్తి అంటే అజ్ఞానకల్పిత వ్యవహారము అని అర్థం మనం ఒక వ్యవహారంలో జీవిస్తున్నాం ఈ వ్యవహారం ఏమిటి నేను తండ్రిని తల్లిని కొడుకును కూతుర్ని ఫలానా వర్ణం వర్గం అంటూ తన ఎందు అనేక అధ్యారూపములను దేహధర్మములను అధ్యారోపణం చేసుకుని నేను పుట్టాను పోతాను అనుకుంటూ జీవిస్తున్నాడు దీనికి వ్యవహారము అని పేరు నేను గురువుని శిష్యుణ్ణి ఇది కూడా వ్యవహారంలో భాగమే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఇదంతా కూడా వ్యవహారం ఈ వ్యవహారము యథార్థమా కాదు అవిద్యా కల్పితము దానికి సంవృతి అని పేరు అజఃకల్పిత సంవృత్య సంవృతి అని పేరు ఆ సంవృత్య సంవృత్వ అంటే అవిద్యాకల్పితమైన వ్యవహారము చే మాత్రమే ధర్మములు వీళ్ళు అజ్ఞానులు వీళ్ళకి తెలీదు శాస్త్రాన్ని స్వరూపం తెలుసుకోవాలి ఇవి ఆత్మజ్ఞేయము అనేది కూడా ఈ జనులకు జీవులకు ఆ వ్యవహారం కూడా అజ్ఞాన కల్పిత వ్యవహారము చేతనే వచ్చింది తప్ప నా పరమార్థత పరమార్థంగా మీరు అజ్ఞానంలో కల కప్పివేయబడి యథార్థంగా ఒక అజ్ఞానం అనేది ఒకటి కప్పివేసి మీరు పరిచ్ఛిన్నులు అయిపోయి కూర్చున్నారు ఇప్పుడు మీ పూర్ణస్వరూపాన్ని మళ్ళీ మీరు కొత్తగా తయారు చేసుకోవాలి అనేది కూడా ఏమీ లేదు ఈ విషయం మనం చూసాం బంధము కల్పితము మోక్షము కూడా కల్పితము ఎప్పుడు అంతే కల్పిత సంవృత్య ఈ కల్పిత సంవృత్తి చేత ఇదిగో నా చేతులు ఇరుక్కుపోయాయి ఒకదాని ఒకటి పట్టుకుపోయాయి ఇవి విడిపోవటం లేదు అది కల్పిత సంవృత్తి ఆ కల్పిత సంవృత్తిని మీరు తిరస్కరిస్తే విడిపోయి అంతే ఎప్పుడూ అంతే అన్నింటిలో కూడా అంతే నేను దుఃఖం వచ్చేసింది నాకు ఆపద వచ్చేసింది ఆపద వచ్చేసింది అని అనుకుంటూ ఉంటే ఆపదగానే అనిపిస్తుంది ఆ ఆపద లేదు ఇలాంటివి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి దీన్ని ఇన్ని ఎన్నింటిలో నేను దాటుకుని ఇక్కడ దాకా వచ్చా దీన్ని కూడా నేను దాటుకుని ముందుకు పోతా అని మీరు అనుకుంటే ఆ క్షణంలోనే కాబట్టి వ్యవహారమంతా కూడా జ్ఞాన కల్పితమే తప్ప పరమార్థంగా మీరు ఎన్లైటండ్ పీపుల్ బుద్ధులే మీరు పరమార్థంగా మీరు బుద్ధులే ఆది బుద్ధ ఎన్లైటండ్ పర్సన్ జ్ఞానిని వేదాంత ఉపనిషత్తులలో ఆత్మజ్ఞాని జ్ఞాని అని అంటారు గీతలో జ్ఞానీత్వాత్మైవమే మతం అంటారు బుద్ధ హ ఆత్మైవమే ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది అదే మీరు బుద్ధిస్ట్ లిటరేచర్లోకి వెళ్తే లేదా ఆ లిటరేచర్ యొక్క ప్రభావం కలిగిన గౌడపదాచార్యులు లాంటి వారి దగ్గరికి వెళ్తే యు ఆర్ఏ బుద్ధ ఆల్రెడీ అని బుద్ధ శబ్ద ప్రయోగం చేస్తారు ఇదే క్రిస్టియన్ మిస్టిక్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ఏ క్రైస్ట్ ఆల్రెడీ అంటారు యు ఆర్ఏ క్రైస్ట్ క్రైస్ట్ అది ఒరిజినల్ కాదు ఒరిజినల్ జీసస్ జీసస్ ఆఫ్ నేజరత్ he was christian and therefore he became christ paul even now that saint paul not only jesus of nazareth is christian he became a christ even you can be christian so nee mm hrudayallo unde ajnanaanni tolagishte nee hrudayallo kuda oka christu daagi unnadu anannadu saint paul ante conversion cheyabadi christu avvadam mathe kaadu అలా దాన్ని అర్థం చేసుకోకండి ఇది కన్వర్షన్ కన్వర్షన్లో ఏమీ లేదు ఇట్ ఈజ్ మోర్ పొలిటికల్ నాట్ ఈవెన్ రెలిజియస్ నాన్ స్పిరిచువల్ నాట్ ఎట్ ఆల్ స్పిరిచువల్ థోడా రెలిజియస్ ఎ లాట్ పొలిటికల్ దట్ ఈజ్ కన్వర్షన్ కన్వర్షన్ గురించి కాదు నేను అంటున్నాను ప్రతి హృదయంలోనూ ఆ తెర తొలగిస్తే క్రైస్ట్ ఉన్నాడు జీసస్ ఉన్నాడు అనరు జీసస్ ఆఫ్ నేసరత్ క్రైస్తంటే భగవంతుని యొక్క స్వరూపమే అలాగే మీరే బుద్ధు బుద్ధుడేమని చెప్పాడు సత్యాన్ని తెలుసుకుని నేను బుద్ధున్నైనాను మీరు తెలుసుకుంటే మీరు బుద్ధులే అని చెప్పాడు మేము మీకు శిష్యుల వండి అన్నారు వాళ్ళు మీరు నాకు శిష్యులు కారు మీరు స్వయంగా బుద్ధులు నేనే బుద్ధుని ఒక్కడిని కాదు నేను బుద్ధుడను మీరందరూ కూడా బుద్ధులే అని చెప్పాడు అదే టూ బిగిన్ విత్ ఇప్పుడు కొత్తగా కారలేదు రేపటి నుంచి మేము బుద్ధులో ఒక కాదు ఆది బుద్ధ టూ బిగిన్ ఆదివాసీలు అంట టూ బిగిన్ విత్ యోర్ ఆది బుద్ధా అయా ప్రారంభంలోనే బుద్ధుడు ఇప్పుడు మీరు ఎవరినైనా అంటే ఇక్కడ టీకాకారుడు అన్నాడు జ్ఞేయ శబ్ద ప్రయోగాత ముఖ్యమైన జ్ఞేయత్వం ప్రాప్తం జ్ఞానం జ్ఞేయం విజ్ఞేయం అని జ్ఞేయ శబ్దాన్ని ప్రయోగం చేశారు కదా దాంతో ఇది తెలియనిది కొత్తగా తెలుసుకోవడము అనే ఒక శంక కలిగితే దాన్ని నివారించడం కోసం ఈ శ్లోకం వచ్చింది వెరీ నైస్ ఇప్పుడు ఆదిబుద్ధులు ఇప్పుడు మీరు ఒక ఆయన్ని పట్టుకునే ఏమంటే మీరు ఎప్పటి నుంచి మనిషి అని అడిగారనుకోండి ఏమని చెప్తాడు ఎప్పటి నుంచి మనిషి ఏంటండి నేను ఆది మనిషినే ఆది నుంచి మనిషినే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మనిషి ఏ రోజు నుంచి మనిషి అయ్యారు మీరంటే అబ్బాయి నేను మనిషి అవ్వడం నేను ఎప్పటి నుంచి మనిషినే ఆది బుద్ధ అటువంటి మనిషికి ఒకటికి డౌట్ వచ్చింది వాడికి ఒక అభిప్రాయం కదా నేను చెప్పానంతకు ముందు ఇది సైకాలజీలో ఉందిది వాడికి తను ఎలా పిల్లనని వాడికి ఒక విశ్వాసం వాడికి ఆ డౌట్ డౌట్ కూడా కాదు హీ బిలీవ్ సెనెట్ ఎలక పిల్లనని అనుకుంటాడు ఆ మాట ఎందుకు వచ్చిందంటే వాడు వెళ్ళి ఈ గాదే ఉంటుంది ధాన్యపు గాదే ఉంటుంది ఆ గాది వెనకాల కూర్చుని ఏదో గోకుతున్నాడు అక్కడ ఏమిట్రా అక్కడ కూర్చుని గోపుతున్నావు ఏమిట్రా అని అడిగితే నేను ఎలకను కదా అని అప్పుడు వాడిని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు సైకియాట్రిస్ట్ దగ్గరికి అప్పుడు సైకియాట్రిస్ట్ చెప్తాడు వాడికి దేనికోసం తీసుకెళ్ళారు ఎలకని మనిషి చేయడం కోసం తీసుకెళ్ళారా కాదండి అందుకోసం తీసుకెళ్తారా దేనికోసం నువ్వు ఆది మనిషివిరా అని చెప్పించడానికి తీసుకెళ్ళా అలాగే మన అందరం కూడా ఆదిబుద్ధులం మనకి ఏమైందంటే మనం ఒక విషం ఒకటి మన శరీరం మన సిస్టంలో ప్రవేశించింది ఒక డ్రగ్ ఆ డ్రగ్ పేరు అజ్ఞానం అజ్ఞానం అనే డ్రగ్ ఒకటి మన సిస్టంలో ప్రవేశించింది ఆ డ్రగ్ యొక్క ప్రభావం చేత వాడికి ఒక విశ్వాసం కలుగుతుంది ఆ డ్రగ్ ఏం చేస్తుందంటే ఒక నమ్మకాన్ని వాడికి కలిగిస్తుంది ఇప్పుడు ఆల్కహాల్ కూడా వాడి నిషా ఉన్నవాడు నిషాలో లేనప్పుడు పిల్లిలో ఉంటాడు కానీ నిషా వచ్చినప్పుడు మటుకు పులి నిషా దగ్గరే వాళ్ళు పిల్లయిపోతాడు మనకి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ పిళ్ళే ఏమో పిళ్ళే దివాకర్ రెడ్డి పిళ్ళే ఒక పిళ్ళేలో మిత్రుడు వాడు బాస్ ఒక పెద్ద బాస్ ఉన్నాడు ఆయన ఈ తల్లి కట్టడి చేసేవాడు ఆఫీస్లో ఈ ఎక్స్ రోడ్డు టెక్స్ రోడ్డు చేసి తనకే చేసేవా లేదా అది వెనకబడివాడు ఓసారి పార్టీ ఒకటైంది పార్టీలో డ్రింక్స్ సర్వే చేశారు ఏం లేదు ఆఫీసర్స్ మీటింగ్లో ఏదో డ్రింక్స్ సర్వే చేశారు ఇంట్రెస్ట్ ఉన్నవాడు తీసుకుంటాడు లేనివాడు లేదు ఈ దివాకరణ పిల్ల ఏం చేశాడు మోతాదు మించి నాకు అక్కర్లేదన్న వాళ్ళకు కూడా తల్లి తీసేసుకుని శుభ్రంగా తాగేశాడు తాగేసి పూలైపోయాడంతే ఈ బాసులు పట్టుకుని వాట్ యూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫర్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వచ్చేరాలు ఇంగ్లీష్లో కడిగి కట్ట పట్టుకు మొరలాడు పొద్దున్న ఆఫీస్కి రాని సెలవు పెడతానంటాడు ఎంతకాలం సెలవు పెడతాడు అప్పుడు వీళ్ళందరూ ధైర్యం చెప్పి తీసుకెళ్ళారు సో ఆరోగ్యంగా సో ఒక అజ్ఞానం అనేటువంటి ఒక డ్రగ్ని మనం తీసుకుని ఉన్నాము అజ్ఞానం అనే డ్రగ్ కారణంగా మనకేమనిపిస్తుందంటే ఒక విడ్డూరమైన అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది మనం అనుభవాన్ని సత్యం అనుకుని జీవిస్తూ ఉంటాం అనుభవం ఏమిటో చెప్పంటారా నేను పుట్టాను ఇప్పుడు ఇంకా జీవిస్తూ ఉన్నాను ఎప్పుడో పుట్టాను యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం పుట్టి ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను ఈ జీవించేప్పుడు నేను దుఃఖాన్ని అనుభవిస్తూ భయం పడుతూ జీవిస్తున్నాను ఆ డ్రగ్ వల్ల మనకు కలిగినటువంటి నిష ఎలా ఉంటుందో నీకు చెప్తున్నా ఏ నాకు ఆనందం లేదు సుఖం లేదు నేను సుఖం కోసం పూజలో అవి నాకు ఆనందం కావాలి తర్వాత ఈ ఆనందం ఎన్ని పూజలు చేసినా ఎంత ధనం సంపాదించే ఎన్ని అనుభవించినా రావటం లేదు ఓపిసారి ఆనందం వచ్చేసి మళ్ళీ అది కొద్దిసేపు ఉండి పోతుంది ఇది మనకు ఉన్నటువంటి నిష